ఇప్పుడు మనం మరొక శ్లోకం చూద్దాం కర్మణ్య కర్మయ పశ్చేత కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మ క్రోత్ ఇది చాలా కొంచెం కష్టంగా అర్థం చేసుకోగలిగిన శ్లోకం ఇది దీని అర్థం ఏమిటంటే ఎవరతే కర్మలను అకర్మలుగాను అకర్మలను కర్మలుగాను చూస్తారో వాళ్లే మనుష్యుల్లో బుద్ధిమంతులైన వాళ్ళు వాళ్లే యుక్త పురుషులు అన్ని అన్నీ చేసిన వాళ్ళు అని అర్థం కర్మణ్య కర్మయ పశే ద కర్మణి స బుద్ధిమాన్మనుష్యు సయక్ష్ణ కర్మ కృ కమ్ కమ్ యశ్యేదకర్మణి చ బుద్ధిమాన్ మనుష్యూ సయూక్ కృష్ణ కర్మ కర్మదను అకర్మలగా చూడాలంటే సాధారణంగా జనులు ఏవైతే కర్మలు చేస్తుంటారో లేవడం ఉద్యోగం పోడం చదువుకోవడం స్నానం చేయడం భోజనం చేయడం మాట్లాడడం ఇవన్నీ కూడాను నిజానికి అకర్మలుగానే యోగి చూస్తాడు ఏవి చేయకుండా ఉండడం అనేదే కర్మ అని చెప్పేసి యోగి తెలుసుకుంటాడు అకర్మని కర్మగా తెలుసుకుంటాడు సాక్షిభూతుడుగా ఉండడమే నిజమైన కర్మ అని తెలుసుకుంటాడు చేసేదంతా నిజంగా చేయకపోవడమే అని తెలుసుకుంటాడు అలాంటి వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు బుద్ధి ఉన్నవాడు తాను నిజంగా సాక్షిభూతుడే గాని తాను ఏమీ చేయడు తన గుణాలు చేస్తున్నాయి తాను ఏమీ చేయడు తమో గుణం ఉంటే తమో గుణం తనను అలా చేయిస్తుంది రజోగుణ ప్రధానిగా ఉంటే ఆ రజోగుణం అలా చేయిస్తూ ఉంటుంది సాత్విక గుణం ఉంటే సాత్విక గుణం అలా చేయిస్తుంది తాను మటుకు ఆత్మ మటుకు సాక్షిభూతమే అని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు మనుషుల్లో అతడే యుక్త పురుషుడు చేయవలసినంతా చేసినవాడు కృష్ణ కర్మకృత్ అంటే చేయవలసినంతా చేసేసిన కనుక అందరూ యోగులను ఏవి చేయని వాళ్లుగా పరిగణిస్తారు కానీ అతనే చేయవలసినవన్నీ చేసిన యోగులు జ్ఞానులు కాని వాళ్ళు నిరంతరం ఏదో బ్రహ్మాండమైన కర్మకాండాన్ని ఎత్తిమిదేసుకుని సతమతమవుతూ ఏమేమో చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు నిజానికి వాళ్లే చేయవలసిందేమీ అంతవరకు తలపెట్టని అంటే ఏమీ చేయను వాళ్ళు మనుష్యుల్లో బుద్ధిమంతుడు వేరే అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు బుద్ధులు వేరే గౌతముడు బుద్ధిమంతుడు అయ్యాడు కనుక అతన్ని బుద్ధుడు అన్నారు మరి బుద్ధుడు అంటే బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు ఎవడు అకర్మలను కర్మలుగాను కర్మలను అకర్మగాను చూసేవాడే ఓ బుద్ధుడు ఓ బుద్ధిమంతుడు అతడే యుక్త పురుషుడు యుక్త పురుషుడంటే ఏది యుక్తము ఏది అయుక్తము తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు యుక్తం అంటే చేయవలసిందే ప్రొప్రైటీ వాట్ ఎవర్ ఇస్ ప్రాపర్ ఇస్ కాడు కాని వాడికి ఏది కరెక్టో ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలియదు బుద్ధిమంతుడికే తెలుస్తుంది కృష్ణుడు మహాబుద్ధిమంతుడు కనుక ఈ విషయం ఆయనకు తెలిసింది ఆయన మహాబుద్ధిమంతుడు ఎలా అయ్యాడు మహాయోగివర్యుడు కనుక అతను మహాబుద్ధిమంతుడు అయ్యాడు యోగాభ్యాసం చేతనే బుద్ధి వస్తుంది బుద్ధిమంతుడు అవుతాడు యోగాభ్యాసం చేయకపోతే ఎవ్వరూ కూడాను బుద్ధివంతుడు కాజాలరు కనుక కర్మ్య కమయ పశే కర్మయ స బుద్ధిమాన్ మనుష్యు సయక్ష్ణ కర్మ కృే సమారంభ కామ సకల్ప వర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం పండితం మా యస్య బుధే సమారంభా కామ సంకల్పవ్రజిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ ఎవరైతే కర్మలన్నీ కూడాను ఆరంభంలోనే నేను చేయటం లేదు అని చేస్తాడో దాని యొక్క ఫలాన్ని సంకల్పాలను పూర్తిగా వర్జిస్తాడో అలాంటి వాడు అలాంటి వాని యొక్క గత జన్మ కర్మలన్నీ కూడాను జ్ఞానం అగ్నిలో దగ్ధమైపోతాయి జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అలా కర్మలు దగ్ధమైపోయిన వాడినే పండితులు బుద్ధుడు అని పిలుస్తారు అని చెప్పి ఇక్కడ ఆయన అంటున్నాడు తమాహు అంటే అలాంటి వారిని పండితం అంటే పండితులు బుధా అంటే బుద్ధివంతుడు బుద్ధివాన్ అని పిలుస్తారు అని చెప్పేసేటది ఎవరు కర్మలను మొదలుపెట్టక ముందే చదించాలి చదించేసి మొదలు పెట్టాలి దాని ఫలితం ఇలా ఉంటుందని మొదలుపెట్టకూడదు దాని ఫలితం ఎలా ఉన్నా సరే అని మొదలుపెట్టాలి అలా కర్మలు వాడు అతని యొక్క ప్రారంబ్ధ కర్మ కూడా సంచిత కర్మ అంతా కూడాను జ్ఞానమనే అజ్ఞలో దగ్ధమైపోతుంది ఇంకా అంకురించదు వేరే జన్మకి కారణభూతమైన కర్మ ఏది మిగిలి ఉండదు ఆ జన్మలో ప్రారంధంగా సంతరించిన కర్మలు మటుకే అనుభవిస్తూ వర్తమాన కర్మలు ఏమీ లేకుండా ఆగామి కర్మలన్ని దగ్ధమైపోయి ఉన్న స్థితిలో ఉంటాడు బుద్ధివంతుడు యోగ్యుడు యుక్త అలా సంచిత కర్మను దగ్ధం చేసుకున్న వాడినే పండితులు बुधु अंटर बुद्ध पुरुअ बुद्धिवंतुअार अकड़ कृष्ण परमात्म अंतना ये सामरंभा काम संकल्प वर्जिता दग्ध कर्मा तमाहो पंडित बुध అనేది చాలా చాలా చక్కటి మౌలికమైన సూత్రం కనుక మన కర్మలు దగ్గం చేసుకోవాలంటే కేవలం ఆత్మజ్ఞానం వల్లనే అది సాధ్యం అవుతుంది సమ సిద్ధ కృబ్యదృాళుతుో ద్వవాతీతో విమత్సర సము సిద్ధావసిద్ధ నిబ యదృచ్ఛాలాభ సంతృష్టి ఏదైతే మనం అడగకుండా మనకి సంక్రమిస్తుందో దాంతోనే సంతృష్టి చెందాలి అడిగి వాళ్ళని విసిగించి వాళ్ళ వెంట పడి కొట్టి వాళ్ళ దగ్గరించి దోచుకోవడము కాదు అడగకుండానే మనకి ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడాలి ఏమి దొరకకపోతే చావనైనా చావాలి అంతేగాని వాళ్ళ వెంట అడుక్కుని తినరాదు యృాలాభ సంతు అప్రయత్నంగా లభించిన దాంతో అనమాట దాంతోనే సంతుష్టం అవ్వాలి మనం అటుకులు గాని ఏదైనా కాని ద్వంద్వ తీతో అన్ని ద్వంద్వాలకు అంటే డ్యుయాలిటీస్ కి అతీతుడుగా ఉండాలి విమత్సరహ పక్క వాడి దగ్గర అది ఉంది కదా అని చెప్పేసి మనం మాత్సర్యం చూపడకూడదు అంటే అసూయ చూపకూడదు సమ సిద్ధావ సిద్ధౌ ఇందాక చెప్పుకునేది అజ్ఞానుల పట్ల జ్ఞానుల పట్ల సమంగా ఉండాలి ఇలాంటి వాడు ఏ పనులు చేసినా కూడాను అందులో కొన్ని పొరపత్యాలు ఉన్నా కూడాను ఆ పాపాలు ఏమి అంటావు కృత్వాపిన నిబద్ధతే కనుక మనం ఏ విధంగా కర్మలు చేస్తుంటామో దాన్ని బట్టి మన ప్రతిఫలం ఉంటుంది కాని వేరే ఫలాన కర్మకి ఫలానా ఫలితం ఉంటుందని ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటుంది ఫలాన కర్మ ఏ విధంగా చేశాడో దాన్ని బట్టి ఆ ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు మరొక చక్కటి శ్లోకం చూద్దాం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్నే సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఆ సత్యం తెలుసుకో తత్వి ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి స అష్ట అంగ అష్ట అంటే ఎనిమిది ఎనిమిది అంగాలు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక మొండెము ఒక తల ఇవి కలిపి ఆరయ్యాయి దాంతోపాటు మనస్సు బుద్ధి ఇవి రెండు కలిపితే ఎనిమిది అంగాలు అయ్యాయి కనుక కేవలం శరీరంతోనే కాక మనస్ఫూర్తిగా వివేకంతో సహా ఒక గురువుని చేరాలి అప్పుడే మనకి గురూపదేశం లభిస్తుంది ప్రణిపాతేన అంటే అసాష్టాంగ నమస్కారం అంటే మన ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ ఇంటలెక్చువల్ బాడీ ఈ మూడు కలిపి మనం అక్కడ సమర్పించాలి లేకపోతే ఆత్మజ్ఞానం అర్థం కాదు మనస్ఫూర్తిగా చేయవలసింది ఎవడో బలవంతం చేస్తే మనం అక్కడ వస్తే మనకి ఏమి కుదరదు అలాగే మనం కొంచెం కొంచెమైన బుద్ధి ఉపయోగించకపోతే అక్కడ మనకి ఏమి లభ్యం కాదు కేవలం శరీరంతో భౌతిక శరీరంతో దాన్ని వంచి గురువు దగ్గర చేరితే మనకి ఏమి లాభం కుదరదు కనుక ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అంటే భౌతిక కాయము మెంటల్ బాడీ మనస్సు బుద్ధి ఇంటెలెక్చువల్ బాడీ మూడు కలిపి మనం చేరాలి గురువు దగ్గరికి ఆ తర్వాత పరిప్రశ్నే అంటే చక్కటి ప్రశ్నలు వేయాలి నా కొడుకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది ना कूतर पे एपड़ी व्यापार में नष्ट वाली दूर दीन को इवन प्रापंच प्रापंचा दी आध्यात्म गुर पनीराध्यात्मिकसमेंध्यात्म गुर दबू नष्टे मैं बिजनेस मैग्नेट्स दिल डूब संपादि కొడుకు పెళ్లి కాలేదు కూతురు పెళ్లి కాలేదు అంటే మిత్రుల దగ్గరికి వెళ్ళి మరి చేరాలి అంతేగాని ఆత్మజ్ఞానుల దగ్గరికి యోగుల దగ్గరికి వెళ్ళి వెళ్తే వాళ్ళు నవ్వుతారు తిరస్కరిస్తారు ఇంకొంచెం కోపిస్టులైతే రాళ్లు పెట్టుకుడతారు కూడా కనుక పరిప్రనే అన్నాడు ఇక్కడ కృష్ణుడు సరి ప్రశ్నలు వేయాలి పక్వమైన ప్రశ్నలు వేయాలి తర్వాత ఆ గురువు ఏదైనా సేవ కోరితే తప్పకుండా సేవ అందించాలి తద్వి ప్రణిపాన పరిప్రన స ఉపదేశి తత్వర్శివి ప్రణిపా పరిప్రశ్న సయ ఉపదేశి అప్పుడే జ్ఞానులు తత్వదర్శనులు అయిన వాళ్ళు ఉపదేశం చేస్తారు జ్ఞానం బోధిస్తారు ఇక్కడ కృష్ణుడు జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు అంటే జ్ఞానులు తత్వదర్శినులు అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఒకటే ఒక జ్ఞాని ఒకటే ఒక తత్వం తెలుసుకున్నవాడు లేడు ఎంతో మంది ఉన్నారు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎందరో మహానుభావాలు అందరికీ వందనము కనుక నేను కేవలం రమణ మర్చి దగ్గరే నేర్చుకుంటాను మాస్టర్ సివిబీ దగ్గర నేర్చుకుంటాను లెడ్బేటర్ దగ్గర నేర్చుకుంటాను యోగానంద పరమహస్ దగ్గరే నేర్చుకుంటాను అంటే వాళ్ళు తమంతాము కింతపరుచుకుంటున్నారు అల్పం చేసుకుంటున్నారు జ్ఞాని నహ తత్వ దర్శనహ అన్నాడు అంటే జ్ఞానులు తత్వ దర్శనులు ప్రతి మనిషి సివిబీ దగ్గర నేర్చుకోవాలి ఎన్ఈబీస దగ్గర నేర్చుకోవాలి యోగానంద పరమశి దగ్గర నేర్చుకోవాలి లోక్తాంగి రంపా దగ్గర నేర్చుకోవాలి రిచార్డ్ బాగ్ దగ్గర నేర్చుకోవాలి ఓ షో దగ్గర నేర్చుకోవాలి అందరి దగ్గర నేర్చుకోవాలి అందరికీ వందనం చేసి చక్కటి ప్రశ్నలు అడిగి వాళ్ళకి తగినంత సేవ చేసి అందరి దగ్గర నుంచి జ్ఞానం జుర్రుకోవాలి అంతేగాని ఒకనొక గురువుకే మాత్రం అంకితం అయిపోయాను అని అన్నవాడు చాలా ఆధ్యాత్మికంగా సంకుచితంగా ఉన్నవాడు అంతేగాని సరి అయిన ఆధ్యాత్మికతను సమీకరించుకున్నవాడు కాదు కనుక ఈ అద్భుతమైన శ్లోకంలో కృష్ణుడు ఒక ముముక్షువు అనేక మంది గురువుల దగ్గరికి ఏ విధంగా వెళ్లాలో చక్కగా చెప్పాడు తద్విద్ది ప్రణిపాతే పరిప్రశ్న సయ ఉపదేశి తత్వదర్శిన ఉపదేక్షన తర్శిన అపిసి పాపేయ్యేభ్య పాపకృతాన వృజిన సరిషి అపిదశి పాపేభ్య పాపకృత్తం ఈ శ్లోకం ద్వారా ఇంకొక చక్కటి పరమ సత్యాన్ని శ్రీకృష్ణుడు వెల్లడించాడు ఇదేమిటి అంటే చాలా మంది అంటుంటారు నేను ఈ భగవద్గీత బోధనకు గాని యోగ సాధనకు గాని మోక్షాన్ని కాని అర్హుణ్ణి కానేమో నేను చాలా పాప పంకిలలో పడి ఉన్నవాణ్ణి పాపాత్ముడిని ఎన్నో జన్మలు నేను నా శిక్ష అనుభవిస్తేనే కాని నేను దీనికి అర్హుడని కానేమో అని అనుకుంటాడు కానీ అదంతా అబద్ధమని కృష్ణుడు చెప్పాడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నువ్వు మహా పాపాత్ములకన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడి అయినా ఆ పాపమంతా వృజనం అంటే పాపం ఆ పాపం అంతా కూడాను జ్ఞానప్లవేణ ఒక్క ఆత్మ జ్ఞాన వీచికతో సంతరిషేసి సంతరించిపోతుంది నా నాకింత బ్యాడ్ రికార్డు ఉంది కదా అని చెప్పేసి దాన్ని తలంచనక్కర్లేదు యోగ సాధనకు ఉపక్రమించు ఎలాంటి గతమైనా వర్తమాన సంకల్ప ప్రభావం వల్ల వర్తమాన దీక్ష వల్ల వర్తమాన యోగ సాధన వల్ల గతం గతహ అయిపోతుంది కనుక ఈ చక్కటి శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు ఉత్తేజపరుస్తున్నాడు నువ్వు ఏమాత్రం వర్రీ కావక్కర్లేదు నేను పాపాత్ముడిని అని చెప్పేసి నువ్వు మహామహాపాత్ముడు అయినా కూడాను ఏమీ పర్వాలేదు స్టార్ట్ మెడిటేషన్ నౌ ఇప్పుడు ఆత్మజ్ఞానానికి సిద్ధం కా యోగ సాధనకి ఉపక్రమించు వెంటనే నీ పాపమంతా కూడాను క్షమించిపోతుంది అంతరించిపోతుంది అని చక్కగా చెప్పాడు అపి చేదసి ే వ్యపాపకృత్తప్లవన వృజిని జ్ఞాన సదృశం పవిత్రమి విద్య తస్వయోగ సంసిద్ధ కాలే నాత్మని వింద సదృశం పవిత్ర ఈ మరొక చక్కటి శ్లోకంలో ఏం చెప్పాడంటే ఈ జ్ఞానంతో సమానమైనది సమానంగా పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదని చెప్పాడు ఆయన నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యే ఆత్మజ్ఞానంతో సరి సమానమైనది సరిదూగలది మరొకటి లేని లేదు కనుక ఈ యోగస్థితిని కాలేనాత్మని విందతి అన్నాడు అంటే ఒకటే రోజు రాదు ఇవాళ మొదలుపెట్టంగానే ఇవాళే ప్రతిఫలం పొందలేము ఇవాళ విత్తగానే అది చెట్టయి కాయ్ పండయి మన చేతిలో పడదు కాలే నాత్మనంటే క్రమక్రమంగా కాలం ప్రమాణం ప్రకారము మనకి లభిస్తుంది అది స్వయమే లభిస్తుంది ఇంకొకటి ఇచ్చేది కాదు తత్ స్వయం యోగ సంసిద్ధ మన యోగ సాధన వల్లనే మనకి సమకూర్చబడేది ఇంకొకటి ఇచ్చేది కాదు ఈ ఆత్మజ్ఞానం అనేది ఈ పవిత్రమైన ఆత్మ జ్ఞానం అనేది ఇంకొకటి మనకి ఇచ్చే ఇచ్చేది కాదు అది మన స్వయం యోగ సాధన ద్వారానే తత్ స్వయం యోగ కాలేన కాలేనాత్మని విందతి మనం ఎంత యోగ సాధన చేసినప్పుడు కొంత సమయం పడుతుంది కాలేనాత్మని విందతి కనుక కొంత సమయాన్ని మనం వెచ్చించి చక్కటి యోగ సాధన ద్వారా పవిత్రమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని मन समीकाली अच्छी श्री कृष्णु अर्जुन द्वारा मनंदर की प्रबोधा